జాతకాలు కాలకులేషన్ మార్పులు మార్పులు వేస్తాయి అరవై మార్కులు ఉంటాయి ఈ నక్షత్రం ఆ నక్షత్రం అంటే ఐదు మార్కులు ఐదు మార్కులు ఎనిమిది మార్కులు వచ్చాయి నక్షత్ర పోలీస్ ఐదు అయితే బెస్ట్ పోలీస్ సైడ్ వస్తే ఐదు మార్కులు వస్తాయి ఇది బెస్ట్ కాదు మూడు వర్స్ట్ అలాగే మార్కులు వేస్తే అరవై మార్కులు కనీసం ముప్పై ఐదు మార్పులు వస్తే పెళ్లికి నేను అర్హులు చేయలేదు కలిపితే అర్హులు పెద్ద అది మార్పులు వేస్తే ఆ ముప్పై ఐదు మార్పులు వచ్చినప్పుడు పెళ్ళి చేయాలి ముప్పై ఐదు కింద తక్కువ వచ్చేయడం అసెంబ్లీకి అనుకూలంగా లేదు కానీ కట్టేది అధికంగా ఉన్నట్లయితే ఈ ముప్పై ఎందుకు వెళ్ళినా అంత కల్పింగ్ ఖింకింగే తప్ప పవిత్రమైన ఆలోచన అయితే ఉండేదే కాదు ఎటువంటి తరమో ఎలా నడిచిందో నాకే ఆ రకంగా పెళ్లి చేసుకుంటూ కాదు వీళ్ళు ఉద్యోగం ఉద్యోగం లేదు పెళ్లి మెడకి విడివల్లకూడ ఘనత లేదు మెడకొక రోజు అన్న కాలే వీళ్ళని ఎక్కువ పాటిస్తే వీళ్ళు స్ట్రగుల్ ఉద్యోగం కోసం స్ట్రగుల్ స్ట్రగుల్ స్ట్రగల్ ఆ డబ్బులు సరిపడేది సరిపడతారు డబ్బులో పిల్లలు తప్పుకొస్తారు స్ట్రెడ్ వాళ్ళకి మమ్మీ మాకులు వాళ్ళకి బహుమాలు మమ్మీ మాకులు అలా స్ప్రద్ధలు ఆ పిల్లల్ని పైకి తీసుకురావడం కోసం స్ట్రద్ధలు వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కోసం వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఎన్ని ఎన్ని రాగ ద్వేషాలు నిర్మాణం అయిపోతాయో ఒక్కొక్క పెళ్లిలో దొంతరులు దొంతరలుగా శత్రుమిత్ర భావాలు రాజద్వేషాలు నిర్మాణాలు అయిపోతాయి వాటితో లెవెల్ ఈ లోపల రిటైర్మెంట్ అని డబ్బు తక్కువ వచ్చిందని ఎక్కువ వస్తుందని లెవెల్ ఈ లోపల శరీర ఆరోగ్యం లేదంటే అని పిల్లలు మనం ఉపయోగించుకోవాలి వాళ్ళు ఏదో చూస్తూ ఉంటారు మనకేసి చూడాలని వాళ్ళకి అనిపించదు ఏదో చూస్తూ వాళ్ళకి తోచలు కూడా తోచడం కానీ ఎప్పుడైనా ఉన్నా ఒకసారి చూద్దాం పోయే టెలిగ్రామ్స్ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఏ న్యూస్ లేదంటే బాగా బతుకున్నాడు అన్న అర్థం హాస్పిటల్లో పడేసినప్పుడో లేకపోతే ప్రాణం పోయినప్పుడో మెసేజ్ ఒకటి పెట్టడం పూర్వం టెలిగ్రామ్ ఇచ్చేవాడు ఇప్పుడు ఏదో సెల్ ఫోన్లో సెల్ చేయడం మెసేజ్ అప్పుడైతే వాళ్ళు బట్టి పట్టుకుని ఒకసారి వచ్చి దేన్ని కాకబట్టి ఆ ఊరికి తీసుకొని ఏదైనా కూడా కలిపిస్తే వాళ్ళు కలవైపోతుంది ఒకసారి గురించి ఆ కడప కర్తవ్యానికి గుర్తించేసే అనుకుంటాడే తప్ప బతికుండగా ఒకసారి చంపుకుంటామని అనుకోండి ఎలా అయితే బతు వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తే రాస్తారు దాన్ని అందరినీ చంపడం కుంగిపోతా ఉంటాడు బంధం అంటే ఇది కాదండి ఎంతకంటే బంధం ఉందా ఈ బంధాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించాలి ఇది ఆలోచించండి ఈ బంధం ఈ బంధంలో ఈ బంధం నుంచి విముక్తి కావాలని అనుకోవడమే మహాత్మ వాళ్ళు అలా అనుభవం కూడా లేదు ఆ బంధంలోనే కూలిపోతూ కుంగులు పోతూ ప్రాణాల నుంచి పెడతారు తప్ప దెలీజ్ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ లిబరేట్ అండ్ ఫ్రంట్ ఇస్తా ఉంది ఈ బంధం నుంచి విముక్తి పొందే ఛాన్స్ ఉన్నది అనే వార్త దీన్ని సువార్తంగా ఈ సువార్తానే మాత్రమే కృష్ణంగా సంక్రిస్తే దాన్ని కానీ దాన్ని మాలా తయారు చేస్తుంది కొంచెం సంకోచించే పరిస్థితి తీసుకొచ్చి పెట్టండి అంటే దీన్ని నేను ఈ వార్తని మాట్లాడతాను బట్టి ఇది ఒక శుభ సందేశం దియర్ స్టర్ యు క్యాన్ డీటెయిన్ పాసిబిలిటీ బికాస్ మీ స్వరూపంలో ఏంటి లేదు మీ స్వరూపము దైవము డివినిటీ అది నీ స్వరూపం ఈ బంధం నీ స్వరూపంలో లేదు లేని బంధాన్ని ఎక్కిన వేసుకుని మీరేమో సతమతమవుతూ ఉన్నారు మీరు ఫ్రీ అయిపోవడానికి అవకాశం ఉంది అది ఒక పాసిబిలిటీ మన ముందు పెట్టేటువంటి మహాత్ముడు కరువు నాకు ఎంతమంది లేరు మీరు ఇలా నేను విధానం పడాలనుకోక ఇలా ఇలానే మీరు ఈ మాటలు చెప్పట్లేదు ఈ మధ్య కాకుండా ఇప్పుడు ఇక్కడ నువ్వు మాటలు ఏదో ఏ ప్రశ్నలు ఏ నా అధికారాలు కాదు మనందరం అందరూ అనుకుంటున్న ఈ మాటలు చెప్పట్లేదు ఇలాంటి మాటలు ఉంటాయని ఇది కూడా చెప్పాలని అని అంతటి వివేకం కలిగిన పెద్ద మనసు ఉద్వత్త కలవల్లు కూడా సమాజంలో కలుగుతుంది కాబట్టి ఇది సంసార బంధము ఈ బంధాన్ని కలిగించేటువంటి ఆ భావన బోధ దానికి ఆసు సంపద అని పేరు అది చూస్తూ ఉన్నాము ఏతో బంధ నిర్బంధ తదర్థం ఆసురీ సంపద మృత అధిక్రేత రాక్షసీ ఆసురీ సంపదలో రాక్షసీ సంపదలు కూడా నిర్త అసురో రాక్షసు చండా మూడా అసురో రాక్షసు చూడ ఇప్పుడు మాఫియా డాల్ ఉన్నాడనుకోండి అతడు అస్సులు వాడికి వాడికి చెప్పిన పని చేస్తుంటే గంగన్ ఉంటాడు ఒక అరడెండి గంగల్ పెట్టుకుని ఉంటాయి రోగి నడుపుకుంటారు వాడి వాళ్ళకి ఇప్పుడు మీరు హైదరాబాద్లో సిటీ అడుగుతున్నారు సినిమా హాల్ కట్టి నడిపించాలనుకోండి సినిమా హాల్ మీకు సినిమా హాల్ కట్టి నడిపించాలనుకోండి సినిమా హాల్ కట్టి నడిపించాలంటే మీరు మున్సిపల్ రూల్స్ ఏదైనా ఉంటాయి అన్నింటినీ ఫ్లోఅట్ చేయాల్సి ఉంటుంది తర్వాత అక్కడ ట్రాఫిక్కి దేనికి జనాలు లోపలికి వచ్చేట్లుగా రోలీ నడిపించాల్సి ఉంటుంది అలా నడిపిస్తుంటే మీకు మీ అకౌంట్లో బోల్తో ధనం వచ్చిస్తూ ఉంటుంది ఆ ధనంతో మీరు ఫైవ్ స్టార్ హోటల్ వంటి గ్రహాన్ని కట్టుకుని దాంట్లో మీరు ఖరీదైనటువంటి విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తూ అయితే మీరు అసురులుగా నిలపడాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చేస్తూ ఉండాలంటే ఆ సినిమా హాల్ నడవాలంటే అక్కడ ఒక నలుగురు ఐదులో రాక్షసుని మీ చెప్పిన మాటలు ఉండే రాక్షసులు నలుగురు ఐదుగురు అక్కడ కాలం చెప్తాం వాళ్ళు రాక్షసులు కాబట్టి ఈ అసురులకి రాక్షసులు రాక్షసులకి అసురులు అసురులు ఎప్పుడు బాస్ అవుతుంటారు రాక్షసులు ఎప్పుడు ఫుడ్ సోల్ చేస్తూ చంద మొండా చంద్రుడికి ముందుడు ముందుడికి చంద్రుడు ఆసు కలిసి బంధములకు హేతువుడు అవును ఇప్పుడు ఈ మాట చెప్పగానే అర్జునునికి డౌట్ వస్తుంది ఏమని అర్జునుడికే కాదు మనందరికీ కూడా డౌట్ వస్తుంది మనం ఇప్పుడు అసురుల్లో పడి పెట్టా లేకపోతే దేవతల్లో పడిపెట్ట మనకున్న సంపద దైవీ సంపద ఆసు సంపదయా డౌట్ వస్తుంది రావాలి ఆ డౌట్ రాలేదు అనుకోండి అంటే అర్థమయ్యంగా మీరు ఎలా వింటున్నారంటే అలా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మీకు అంతత్వం ఉండగా జాగ్రత్త పడుతూ మీరు వింటున్నట్టు లెక్క అంటే కొనున్న అవేర్నెస్ బా ఎంత బాగా చెప్పారండి హలో శ్రీకృష్ణుడు జలబాగా చెప్పాడు శ్లాన్ రాష్ట్రంలో చెప్పని గురించి చక్కటి ప్రమంతమూ అనేసి సమాచారాన్ని నచ్చబెట్టుకునే దానికి మనకి తగలకు జాగ్రత్త పడుతూ ఇంటికి వెళ్ళిపోయి సంసారాన్ని ప్రవేశించవచ్చారు అలా ఉంటారు అంటే ఏంటి ఇది భగవద్గీత యొక్క ప్రవచనమా లేక మన జీవితం యొక్క పరిశీలన పరిశీలన మీరు అసలు ఎలా ప్రవచనము ఉంటే శ్రీకృష్ణుడు పోషించిన శంకరాచార్యులు రాసిన భయోగ్యేత యొక్క ప్రవచనం అనుకుంటున్నారా లేకపోతే మన జీవితంలో యొక్క పరిశీలన అనుకుంటున్నారా ఏమనుకుంటున్నట్టు మన జీవితం యొక్క పరిశీలనను మీరు అనుకోకపోతే ఈ అఫెక్ట్ అంతా కూడా వేస్ట్ చాలాసార్లు ఈ వేదాంత సమావేశంలో మీరు ఒక అక్కడ మీరు ఆ వాతావరణం పల్లెతో అందరూ ఉంటారు వాళ్ళు మంచిగా మనం దుస్తులని నా అభిప్రాయం కాదు దండం పెట్టబడ్డవాళ్ళు చేయొచ్చే దండం పెట్టబడ్డ మంచి మంచి విద్వాంసులు ఉంటారు కానీ ఇవి జీవితం యొక్క పరిశీలన అని వాళ్ళు అనుకో సంచేతనం వాళ్ళు ఆ ప్రస్తుతలో కూడా ఎవరి వస్తారంటే వాక్యా ఆ వాక్యాలు ఉన్నాయి వాటికి అర్థం ఉంది ఆ అర్థాన్ని మేము పరిశీలించడానికి కూర్చున్నాము అని అని పత్రికలో వేసుకుంటారు వాడు వెరీ క్లియర్ అయిపోతుంది వాడు సమావేశం అవుతారు ఆ వాక్యాల ముందే పెట్టుకుంటారు ఏ వాక్యాల సమావేశంలో చర్చిద్దాము అందు ముందే నిర్ణయించి ఆ వాక్యాల గురించి చక్కగా చర్చలు చేసేసుకుని భోజనం కలిగినటువంటి చర్చలు విధించి భోజనం చేసి ఆ సంభావన తీసుకుని అవగాహన పెట్ట ఆ వాక్యాలలో చెప్పిన విషయం మన జీవితానికి సంబంధించిందేమో అనే ఆలోచన కూడా రాదు మీరు ఇదిలే ఉన్నాయి ఆయన అసలు అలాంటి ఆలోచన కూడా జీవితానికి ఈ వాక్యానికి ఏమి సంబంధం లేదన్నట్టుగా అంటారు అలా ఉండకూడదు అది పద్ధతి కాదు శ్రీకృష్ణుడు చేసిన బోధన అర్జునుడు ఆ విధంగా స్వీకరించాడు అప్పుడు అర్జును ఓహో అలాగా అసూ ధైర్యంలో ఉంటాయన్నమాట అనుకుని ఊరుకునేవాడు కానీ అర్జునుడు అలా ఊరలేదు వాళ్ళు జీవిత పరిశీలన అనే విధంగా ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఈ డౌట్ వచ్చింది ఇప్పటికీ నేను ఆశుర్యలో పడ్డట్ట దైవీలో పడ్డట్ట అని ఆయన ఆయన ముఖంలో బెంగ అయ్యోబోయ్ ఇప్పుడు నేను దైవీలో ఉన్నట్టసూర్యంలో ఉన్నట్ట దైవీలో ఉన్నట్టు అంటే మనస్సుకి ఒక శాంతి మనస్సు కుదుక పడుతుంది ఆసులో ఉంది అని అను అందుకనగా ఇది చాలా పెద్ద సమస్య దీని నుంచి మనం బయటపడడం లాగా అనేటువంటి ఒక దుఃఖం కలుగుతుంది కాబట్టి శ్రీకృష్ణుడు అర్జును ఓదారుస్తతో నువ్వు అలాంటి భయం పెట్టుకోకుమా నీకు సందేహం అక్కర్లేదు నీవు డైవీలోనే ఉన్నారు నేను మీకు హామీ ఇస్తున్నాను అని అంటున్నాను ఎందుకని ధైర్యలో ఉన్నట్టు పదహారో అధ్యాయం దాకా పాఠం జరిగేదంటే మనం ధైర్యలో ఉన్నట్టే పెట్టాలి లేకపోతే అసలు రెండవ అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలో ఏవో పేర్లు శంఖాలు మంచి వర్ణంలో ఉంటాడు అవన్నీ బాగా వెళ్తాడు రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జును చిక్కుతున్నటువంటి బాగా వెళ్ళి అది కూడా వెళ్తాడు శంఖం కూడు ఆ శంఖం ఇలా ఉంది దానికి దాని పేరు ఏంటి పేరే జనరల్ నానందికి వస్తాడు ఈ వీడి శంఖం పేరేంటి వాడి శంఖం ఏదైతే శంఖానికోపేరా కుక్కపిల్లకి పేరు అన్నట్టుగా శంఖానికో పేరు సో ఏవో పేర్లు ఉంటాయి అదంతా ఇచ్చిన తర్వాత శ్రీ భగవాన్ వాట అప్పుడు ఎవడదాన్ని వాళ్ళు తప్పకుండా ఇప్పుడు సినిమా తీశారనుకోండి సపో భగవద్గీత అని సినిమా తీశారనుకోండి ఆ సినిమా ఎంతవరకు ఉంటుంది శ్రీకృష్ణుడు ఆ దోహ చేయడం ఆనందించే ఉంటుంది అక్కడ ఒక పాట ఒక ఆ పాట ఎవరో ఒక విశ్వరూపం ఉంటుంది అక్కడతో సమయం లేదంటేం లేదు భగవద్గీతలో వాళ్ళు చూపించేది వాళ్ళు చూసేది ఏం లేదు ఆ పోతుంది అలా పోకుండా పదహారోధ్యాయం వరకు వాళ్ళు నిలబడ్డాంటే ధైర్య సంపదలో ఉన్నట్టు అదహారోధ్యాయం వరకు నిలబడారు అలాగే సృష్టి అయిపోతుంది ఇప్పుడు భయోగతహారం దాకా వాడు వచ్చేటంటే ఇక్కడ దైవీ సంపద మీద ఖాయంగా మనం చెప్పుకోవచ్చు శ్రీకృష్ణుడు అది తప్పబోతుంది దీన్ని అవతారం సత్ర ఏమొస్తే సో అది అలా ఉండగా ఉండగా అంటే సంపద రెండు విధుల ఉండగా ఏమొస్తే అని ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా అర్జున అంతర్గతం భావం అర్జును హృదయమో భావం అప్పుడు ఏ టైన్ అర్హుమహం ఆసుర సంపత్తి వా దైవ సంపత్ అది అది ఆయన ఇచ్చినటువంటి సందేహం ఇప్పుడు ఎవరింటికైనా భక్షికి వెళ్ళి అయ్యా మీరు ఏదైనా ఉపన్యాసం వాళ్ళ మాటలు సత్సంగా చెప్పండి సరే అని దైవీ సంపద ఆసు సంపద దీని గురించి అరగంట ముప్పై గంట ఉపన్యాసం అభ్యక్షిచ్చియానికి డౌట్ వస్తుంది మనం ఇంటికి దైవీ సంపద ఉంటే ఆహృదయ సంపద ఆ రకంగా అర్జునునికి డౌట్ వచ్చింది ఈ శ్రీకృష్ణుని ఇంతలా వర్ణించాడు కదా దైవీ సంపద అన్నాడు ఒకటి బంధిస్తుంది ఇంకొకటి నిముక్తిని కలిగిస్తుంది ఇంతకీ ఇప్పుడు నేను దైవీ సంపదతో కూడి ఉన్నవాడున ఆసుర సంపదతో కూడి ఉన్నవాడున దైవ సంపద యుక్త ఆసుర సంపదక్త దైవ సంపద దైవీ చ సంపత్ అందుకే సంపత్ స్త్రీలింగం తేనా తయ దాంతో కూడి ఉన్నవాడు అందుకంటా సమాసం మరి దైవీ అన్నప్పుడు స్త్రీలింగ స్త్రీ పదంగా స్త్రీలింగ శబ్దం కదా అది మరి ఆ ఏ ఈ ఉండదు ఆ సమాసంలో తుట్టు లోపిస్తుంది తప్ప ఈ స్త్రీకృత్యం లోపించకూడదు కదా అంటే ఇది పూర్వద్భావము కాణి మహర్షి కొన్ని సందర్భాలలో సమాసంలో స్త్రీ ప్రత్యయాంతముడైన పదవులను ముంగట్టుగా స్వీకరించమని చెప్పాడు పుంగత్ పుంవత్ అంటే యాస్లో ఇటీ కాబట్టి న్యాయంగా అయితే దైవీ చేసా సంపదు దైవీ సంపద అన్న కానీ పూవోద్భావం వస్తుంది పూర్వోద్భావం వచ్చేందుకు ఆ స్త్రీ ప్రత్యేకపోతుంది పోయి దైవ సంపద అవుతుంది అలాగే ఆసు సంపద ఆసుర సంపద అవుతుంది పూవోద్భావాలను వచ్చింది తయాయుక్త దైవిక సంపదయుక్త చిన్న వ్యాకరణాలు చేసి దైవ సంపదయుక్త ఇంతదాకా దైవీ దైవీ దైవీ దైవి అంటూ సడన్గా దైవ సంపదయుక్త అంటే అది ఎలా గుర్తుందంటే బట్టి వచ్చింది మంచిది కాబట్టి నాలో ఉన్న సంపద ఆ సుధీ సంపద దైవీ సంప్రదయా అనే పాపం ఆయనకి సందేహం జరిగింది ఇత్యము ఆలోచన రూపం ఆలక్ష్యవా ఈ రకమైన ఆలోచన అర్జును మదిలో మెదులుతుంది ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు ముఖం చూడగానే ఆ ముఖ కవళికను బట్టి వాడి ఆలోచనల్ని మనం ఊహించవచ్చు అర్జునుల ముఖంలో ఉన్నటువంటి ఆ ముఖ ముఖ కవడక వచ్చి సందేహంలో కొట్టాడు అర్జునుడని శ్రీకృష్ణుడు పాపం గమనించి నాయన నువ్వు చెంతగేయ నువ్వు డైలీ సంపదలో ఉన్నావు నేను హామీ ఇస్తున్నాను అని అంటున్నాను మా శుచ శ్లోకం దూడి మా శిచ నీవు సోచించట్టు ఎందుకో తెలుస్తున్నా హేళ ఓ పండుపుత్ర పాండు శితము సత్వగుణానికి రంగు పాండు అంటే రంగు తెలుపు తెలుపు అనే రంగు వర్ణం వర్ణం అంటే రంగు అని అష్టం వర్ణం అంటే కుల వర్ణం అంటే రంగు రంగు ఆ గుణానికి సంకేతం తెలుపు రంగు సత్వగుణానికి సంకేతం సంకేతం నలుపులో సమోగారినికి సంకేతం ఒక నిమిషం ఓపిక పట్టండి వస్తుంది కంగారు పడతాం చక్కగా ధ్యానం చేయొచ్చు దుగా కూర్చుని కళ్ళను అలవోకగా మూసుకుని ధ్యానం చేయాలి ధ్యానము అనగా మనస్సులోని సంకల్పాలనన్నిటినీ విడిచిపెట్టి నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటే అది గొప్ప ధ్యానం సైలెన్స్ మెడిటేషన్ Thank <laughs> you. హారతికి ఏర్పాటు చేయగలుగుతారా హారతికి ఏర్పాటు చేయగలుగుతారా హారతికి ఏర్పాటు చేస్తే కరెంట్ రాకపోతే హారతి ఇవ్వచ్చు హారతి కార్యక్రమం పూర్తి అవుతుంది లోపల కరెంట్ వస్తే క్లాస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి హారతి